మూడు వందల నలభై తొమ్మిది కీర్తన సకల సంగ్రహము సకల సంచయము అకృతసుకృతమిది హరినామం సకల వేద శాస్త్రముల సారమిది సకల మంత్ర రాజంబునిది సకల పురాణ రసముల మధురమిది అకుటిల పవనం హరినామం సకలతత్వ సంశయ ఖండనమిది సకల కర్మ నిశ్చయమునిది సకల విధిరహస్య ప్రధానమిది అకారరినామ సకల దేవతా స్వామి ప్రియం విధి సకలలోకరక్షణ మునిది ప్రకటం వెంకటపతి నామాకిత అకించనం హరినామం హరినామం గోవింద గోవింద